అస్సలం అయికం వరమతుల్లా వరకతూ అల్హద్దు రబ్బుల్ ఆలమీన్ అర్హమ్హీమ్లి కియోమిద్దీన్ వల తు వసలం వాలా సయీద్ల్ ముర్సలీన్ నబీనా మొహమ్మద్ వాలా అలీహిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గం స్వర్గవాసులు స్వర్గ వరాల గురించి మనం వింటూ ఉన్నాము ఈరోజు స్వర్గంలో తొలిసారిగా ప్రశ్నించే వ్యక్తి వర్గము అనుచర సంఘము ఎవరు తొలిసారిగా ప్రవేశిస్తారు అనే విషయం సహీ హదీతుల ఆధారంగా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము మొట్టమొదటిసారిగా సర్వప్రవక్తలకు నాయకులైన అల్లాహ తర్వాత ఈ సృష్టిలోనే అందరి అందరికంటే అతి ఉత్తమములైన మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం స్వర్గంలో ప్రవేశిస్తారు సహ్ ముస్లిం హదీఫ్ గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి ఈ ప్రవచనం అనఅలు మన్ యక్ర ఉబాబల్ జన్న స్వర్గం యొక్క తలుపును తట్టేవారిలో నేను మొట్టమొదటి వ్యక్తిని మరియు ఇంతకుముందు కూడా మనం కొన్ని హదీతులు విని వచ్చాము ఎప్పుడైతే స్వర్గం వరకు చేరుకుంటారో ప్రవక్త మహమ్మద్ సల్లహు అలీ వసలం స్వర్గం యొక్క తలుపును తడతారు అప్పుడు అటునుంచి దైవదూత ఎవరైతే అక్కడ కాపలదారిగా ఉంటాడో అతను మీరెవరు అని అడుగుతాడు నేను మొహమ్మద్ అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సమాధానం పలుకుతారు అప్పుడు అటు నుండి అతను సమాధానం చెబుతాడు నేను నీకంటే ముందు ఎవరి కూడా ఈ స్వర్గపు ద్వారాన్ని తెరవకూడదు అని నాకు చెప్పబడింది ఈ విధంగా మహాశయులారా సర్వమానవుల్లో జిన్నాతుల్లో స్వర్గంలో చేరేవారు మొట్టమొదటిసారిగా మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇక మన ఈ అనుచర సంఘంలో అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని విశ్వసించిన వారిలో మొట్టమొదటిసారిగా స్వర్గంలో ప్రవేశించేవారు హజరత్ అబూ బకర్ సిద్ది ఇక అల్లాహు తాలా దీని గురించి ఒక ఐఫిఫ్ హదీత్ కూడా ఉంది కానీ ప్రామాణికమైన ఎన్నో హదీసుల ద్వారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం హజరత్ అబూబకర్ రజయల్లాహో తలను గారికి నీవు స్వర్గం ఎనిమిది ద్వారాల్లో నుండి ప్రవేశిస్తావు అని ఇంకా వేరే రకంగా ఎన్నో రకాలుగా హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రజయల్లాహు తాల అనుహు ఇతర సహాబాల కంటే ముందుగా మరియు సర్వ అనుచర సంఘాల కంటే ముందుగా స్వర్గానికి చేరుగా ఉంటారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వెనుక ఉంటారు అని కూడా మనకు బోధపడుతుంది ఇంకా మహాశివులారా ఇహలోకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం చిట్ట ప్రవక్త గనుక వారిని అనుసరించిన వారు కూడా చిట్ట అనుచర సంఘం ప్రవక్త ముహమ్మద్ సల్హల్లం అనుచర సంఘం కంటే ముందు ఎన్నో సంఘాలు ఎన్నో జాతులు గడిసిపోయాయి అయితే సర్వ ప్రజల్లో సర్వ ప్రవక్తలను నమ్మిన అనుచర సంఘాలలో మొట్టమొదటి అనుచర సంఘం ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో మన ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలూ వసలం వారి యొక్క అనుచర సంఘం ఒక సహీ హీథులో ప్రవక్త సల్లలాహు అలీ వసలం తెలిపారు అవ్వలు మయ్యద్ల్ జన్న మనమే తొలిసారిగా స్వర్గంలో ప్రవేశిస్తాము మరియు దానికంటే ముందు ప్రవక్త సల్లల్లాహీ వలం చెప్పారు నహ్నుల్ ఆహిరూన అల్ అవ్వలు నయోమల్ వనహను అవ్వను మైయదు హులుల్ జన్న మనం ఇహలోకంలో వచ్చిన రీతిగా చూసుకుంటే చివరి వారి మీ కానీ ప్రళయ దినాన మనము అందరికంటే ముందుగా ఉంటాము మరియు అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశిస్తాము అంతేకాకుండా ఈ అనుచర సంఘానికి అల్లాహోతాల ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఘనత ఏమిటంటే ఎంతమంది ప్రవక్తలు ఇంతకుముందు గడిసిపోయారో వారందరి అనుచర సంఘాల కంటే ఎక్కువ సంఖ్య మరియు ప్రవక్తలను నమ్మే రూపకంగా చూసుకుంటే వారిని అనుసరించిన వారిగా చూసుకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి అనుచర సంఘమే చాలా పెద్దదిగా ఉంటుంది అందరికంటే ఎక్కువ సంఖ్య అనేది ఉంటుంది ముసలి దహ్మద్లో వచ్చిన ఒక హదీత్ ప్రకారంగా మరో విషయం ఏమి తెలుస్తుందంటే ఈ అనుచర సంఘంలో కూడా ఇతరుల ముహాజిర్ బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల కంటే ముందు స్వర్గంలో వెళ్తారు అని మక్కా నుండి ఇతర ప్రదేశాల నుండి ఎవరైతే వలస వచ్చారో మదీనా వైపునకు వారిలో ఎవరైతే బీదవారున్నారో ఒక జమాత్ రూపకంలో చూసుకుంటే వారు అందరికంటే ముందు స్వర్గంలో వెళ్తారు అని కూడా మనకు సై హదీస్ దారా తొలిసారిగా మొట్టమొదటిసారిగా ప్రవేశించే వారి గురించి ఏదైతే చెప్పడం జరుగుతుందో మరికొన్ని విషయాలు కూడా రానున్నాయి దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఎవరు ముందుగా ప్రవేశిస్తారు అన్న ఒక విషయం మనకు తెలియడంతో పాటు కొన్ని గుణాలు వారి గురించి ఏవైతే తెలుపబడతాయో అలాంటి మంచి గుణాలు మనం కూడా అవలంబిస్తే అల్లా దేవల్ల మనము కూడా ఆ తొలిసారిగా ప్రవేశించే వారిలో కలవవచ్చు ఒక పెద్ద సంఖ్యలో తొలిసారిగా स्वर्गम् प्रवेशेवू मन प्रवक्ता मोहम्मद सल अल्ही वसलम वारी अचर संघरते एला तीर् मरी शिष लेक प्रवेशो वारीगरी प्रवक्ता मोहम्मद सल अल्ही वसलम वारी या प्रत्येक सिफारस अल्लुद वारी स्वर्गम यावी प्रवेशिं अल्लाहुत प्रवक्ता मुहम्मल अल्ही वसलम वारी की ఆదేశిస్తాడు సిఫారసుకు సంబంధించిన చాలా పొడవైన హదీత్ ఏదైతే వచ్చి ఉందో అందులో యారబ్బి ఉమ్మతి ఉమ్మతి యారబ్బి ఉమ్మతి ఉమ్మతి యారబ్బి ఉమ్మతి ఉమ్మతి ఓ ప్రభువా నా అనుచర సంఘం నా అనుచర సంఘం ఈ విధంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం మూడు మూడు సార్లు అల్లహరబ్బుల్ ఆలమీన్తో సిఫారసు కోరుతూ ఉంటారు అప్పుడు అల్లా వైపు నుండి సమాధానం వస్తుంది అద్ఖిల్ మిన్ ఉమ్మతిక మన్లా హిసాబా అలైహి మిన్ బాబిల్ ఐ మని మిన్ అబు అబిల్ జనా ఎవరిపై ఎవరి లెక్క తీర్పు శిక్ష ఏమీ లేకుండా ప్రవేశించనున్నారో స్వర్గంలో వారిని స్వర్గం యొక్క కుడివైపున ఉన్న ద్వారం నుండి ప్రవేశింపచేయు అని సహిబుఖారిలో వచ్చిన హదీజ్ ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారికి ఇంతకుముందు గడిచిన ప్రవక్తలు ఆ ప్రవక్తలను అనుసరించిన వారు కూడా చూపించబడ్డారు కొందరు ప్రవక్తలు వారి వెంట ఒక్కరు మరికొందరి వెంట ఇద్దరు మరికొందరి వెంట ముగ్గురు మరికొందరి వెంట చిన్న సంఘం ఉంటే కొందరు చాలా పెద్ద సంఖ్యలో కూడా కనబడ్డారు ఒక ప్రవక్త వచ్చారు ఆయనతో చాలా పెద్ద సంఖ్య ఉంది ప్రవక్త సల్లల్లాహు అలేసలం అంటున్నారు నేను ఇది నా అనుచర సంఘం అని భావించాను కానీ నాకు చెప్పబడింది కాదు వీరు మూసా విశ్వసించిన వారు అని ఆ తర్వాత అంతకంటే మరో చాలా పెద్ద సంఘం నాకు కనబడింది వారు అన్ని ప్రక్కల నుండి ఏమీ కనబడకుండా అంత పెద్ద సంఖ్యలో ఉన్నారు అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పాడు వీరిలో డెబ్బై మంది ఎలాంటి లెక్క తీర్పు మరియు శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించనున్నారు మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలిసలం తెలిపారు వారి యొక్క ముఖాలు ఆ రోజున పున్నమి రాత్రి చంద్రుని మాదిరిగా మెరుస్తూ ఉంటాయి మరియు వారు అందరూ ఒకేసారి స్వర్గంలో ప్రవేశిస్తారు మొదటి వ్యక్తి లోనికి ప్రవేశించడానికి వేచిస్తాడు వెనుక ఉన్న వ్యక్తి కూడా మాతో వెంట వస్తున్నాడా లేదా అని ఈ విధంగా అందరూ కలిసి గట్టుగా ఒకేసారి స్వర్గంలో ప్రవేశిస్తారు అయితే మహాశివులారా ఇక మనం ఇక్కడ తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే ఆ డెబ్బై వేల మంది ఎవరైతే ఎలాంటి లెక్క తీర్పు లేకుండా ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తున్నారో వారు ఎలాంటి వారు వారి యొక్క గుణం ఏమిటి వారి విశ్వాసం ఎలాంటిది వారు ఎలాంటి సత్కార్యాలు చేస్తారు ఎందుకంటే ఒకవేళ మనము కూడా వారిలో కలుస్తే ఇంత మనపై అల్లా యొక్క గొప్ప దయ అవుతుంది కానీ దాని గురించి చాలా ముందుగా మనం సత్కార్యాల్లో ఉండవలసి ఉంటుంది మరియు మనం ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేస్తూ అల్లాపై బలమైన నమ్మకం కలిగి ఉండాలి మహాశివులారా ఆ డెబ్బై వేల మంది ఎవరైతే ఎలాంటి శిక్ష లేకుండా ఎలాంటి తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారో వారి యొక్క గుణం వారి యొక్క సత్కార్యం వారి యొక్క విశ్వాసం ఏమిటో ఒక హదీతిలో సంక్షిప్తంగా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసలం మనకు తెలిపారు సహిబుఖారీలో హజరత్ ఇబ్ను అబ్బా స రదయ్యల్లాహు తలాను ఉల్లేఖించిన హదీత్ ప్రకారం వారి యొక్క నాలుగు గుణాలు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు లాయక్ తవ్వూన్ వలా ఎస్తర్కూన్ వలా ఎ తొతయ్యరూన్ వాలా రబ్బిహిం వారి నాలుగు గుణాలు ఏంటి వారు ఏదైనా చికిత్స ఉద్దేశంతో వాతలు పెట్టుకోరు శరీరంలో వాతలు పెట్టుకోరు రెండవది వారికి ఏదైనా అవస్థ ఏదైనా బాధ రోగం వచ్చినప్పుడు ఇతరుల వద్దకు వెళ్ళి ప్రశ్నించరు అడగరు నాకు ఏదైనా రుక్యా చేయండి నా మీద ఏదైనా దువా చేసం చేయండి అని మూడవ వారి యొక్క గుణం వారు ఎలాంటి అపశకునానికి గురికారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి చెడు గుణం ఎంతోమందిలో కానవస్తుంది వారు ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి వెళ్ళాలనుకుంటే లేదా ఏదైనా అతి ముఖ్యమైన కార్యం గురించి ఒక డిసిజన్ తీసుకోవాలనుకుంటే ఆ సందర్భంలో పంచాంగం చెప్పే వారి వద్దకు చిలుకలు పట్టుకొని కొన్ని పేపర్లు తీసి అక్కడ వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేసే వారి వద్దకు జ్యోతిష్యుల వద్దకు వెళ్ళి వారు ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మరికొందరు ఇంటి నుండి బయటికి వెళ్ళారు గడప మీద తుమ్ము వచ్చేసింది అంటే అపుశకునం లేదా ఇంటి ముంగటి నుండి నల్ల పిల్లి దాటింది అంటే అపశకునం ఈ విధంగా ఎన్నో రకాల అపశకునాలకు గురి అవుతూ ఉంటారు అయితే మహాశివులారా ఇలాంటి అపశకునాలకు ఇస్లాంలో ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే మనిషి ఇలాంటి చెడు నమ్మకాలలో పడి మూఢ విశ్వాసాలలో మూఢ నమ్మకాలలో పడి తన యొక్క మేలును తన గురించి అల్లా సృష్టికర్త అయిన అల్లా పెట్టినటువంటి ఏ భాగ్యమైతే ఉందో దాన్ని తిరస్కరించరాదు నాలుగు గుణం ఏం చెప్పబడింది వాల రబ్బిహిమి తవక్కలు వారు సంపూర్ణంగా అల్లాహపై మాత్రమే నమ్మకం కలిగి ఉంటారు నమ్మకం కలిగి ఉండడం అంటే మంచిని పొందడానికి ఏ సాధనాలైతే అవసరమో చెడు నుండి దూరం ఉండడానికి ఏ సబబులైతే అవసరమో వాటిని ఉపయోగించి ఆ తర్వాత అల్లాపై నమ్మకం ఉండడం ఈ విధంగా ఇలాంటి నాలుగు రకాల ఉత్తమ గుణాలు ఉన్నవారు స్వర్గంలో ప్రవేశించే వారిలో తొలివారు మరియు డెబ్బై వేల సంఖ్య వారిది వారు ఎలాంటి శిక్ష ఎలాంటి తీర్పు లెక్క లేకుండా ప్రవేశిస్తారు అన్నటువంటి శుభవార్త ఇక్కడ ఇవ్వబడింది అయితే మహాశైలారా లక్షలాది కోట్లాది మందిలో డెబ్బై సంఖ్య చాలా చిన్నది కదా అని భావించకండి కొన్ని హదీసుల దారా తెలుస్తుంది వాటిని కొందరు పండితులు బలమైనవిగా మరికొందరు బలహీనమైనవిగా అని తెలిపారు ఏమి తెలుస్తుంది అంటే ప్రతి ఒక్క తో పాటు మరి డెబ్బై వేల మంది స్వర్గంలో ఎలాంటి లెక్క తీర్పు లేకుండా శిక్ష లేకుండా ప్రవేశిస్తారు అన్నటువంటి శుభవార్త కూడా ఇవ్వడం జరిగింది అయితే మనం ఈ సంఖ్య చిన్నది కదా అందులో మనం చేరుతామా లేమా అటువంటి ఆలోచనలను వదులుకొని అలాంటి ఉత్తమ గుణాలు అవలంబిస్తే వారిలో చేరే ప్రయత్నం చేస్తే అల్లా యొక్క కారుణ్యం చాలా విశాలమైనది అల్లాహ వద్ద మన యొక్క పుణ్యకార్యాలు విశ్వాసం మన నడవడిక వాటి ప్రకారంగా కాదు అంతకంటే గొప్ప రీతిలో తన యొక్క కారుణ్యం దయతో ఎంతో మేలు మనకు ప్రసాదిస్తాడు మహాశివులారా తొలిసారిగా స్వర్గంలో ప్రవేశించే వారి ప్రస్తావన మనం వింటున్నాము అయితే ముందు ముందుగా వెళ్ళేవారు కూడా ఎవరో అది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది ధనికుల కంటే ముందు బీద స్వర్గంలో ముందుకు వెళ్తారు ధనికుల కంటే బీద ముందుగా స్వర్గానికి వెళ్తారు ఎంత ముందుగా వెళ్తారు సహి ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీసు ప్రకారం ఇన్న ఫుకరా అల్ ముహాజిరీనా నిశ్చయంగా మొహాజిరులలోని బీదవాళ్ళు ధనికుల కంటే సిరివంతుల కంటే ప్రళయ దినాన స్వర్గంలో నలభై సంవత్సరాల ముందు స్వర్గంలో ఉంటారు ఈ విధంగా మహాశివులారా ధనికుల కంటే నలభై సంవత్సరాల ముందు స్వర్గంలో ఉంటారు అని అంటే ఇంత గొప్ప శుభవార్తను మీరు గమనించండి అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటి మనం ధనికులం కావడానికి ప్రయత్నం చేయవద్దా అలా కాదు ధర్మ రూపంలో ధర్మ సంపదతో ఎలాంటి అక్రమ సంపాదన లేకుండా అధర్మ మార్గాల్లో ఖర్చు పెట్టకుండా మనం ధనం కోరడం మంచిదే కానీ ధనం మంచి మార్గాలతో మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గాల నుండి సంపాదించడం ఆ తర్వాత ఖర్చు పెట్టే విషయంలో కూడా సృష్టికర్త అల్లాకు ఇష్టమైన మార్గాలలో ఖర్చు పెట్టడం ఇది చాలా ముఖ్యమైన విషయం ఎవరైతే ఇందులో సరి విధంగా ముందుగా ఉండరో ఎవరైతే అక్రమ సంపాదనల్లోకి వెళ్ళి ఉంటారో వారికి లెక్క తీర్పు కూడా చాలా కష్టంగా ఉంటుంది మరియు ఒకవేళ ధర్మ సంపాదన ఉండి ధర్మ మార్గాల్లో ఖర్చు పెట్టిన వారైనా వారు వారి యొక్క ధర్మ సంపాదన గురించి మరియు ఖర్చు పెట్టిన దాని గురించి లెక్క తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుంది గనక ఈ రకంగా కూడా బీదవాళ్ళు ధనికుల కంటే సంవత్సరాల ముందుగా స్వర్గంలో ఉంటారు ఇక మహాశివులారా స్వర్గంలో ఎవరెవరికి ఎలాంటి వారికి ఎలాంటి గొప్ప హోదా అంతస్తులు ప్రసాదించబడతాయో అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హజరత్ అబూబక్కర్ మరియు అమర్ రది అల్లాహు తాలా అనుహుమా వీరిద్దరూ స్వర్గంలో ఉన్న పెద్దవారి యొక్క నాయకులుగా ఉంటారు మరియు హజరత్ హసన్ మరియు హజరత్ హుసేన్ రది అల్లాహు అనుహుమ వీరిద్దరూ యువకుల నాయకులుగా ఉంటారు ఇబును మాజా మరియు ఇబును హెబ్బాన్లో వచ్చిన హదీఫ్ ప్రకారం దానిని షేఖల్వాని రమహుల్లా సిస్లతో సహిహాలో కూడా పేర్కొన్నారు అబూబక్రిన్ పూర్వీకుల నుండి మొదలుకొని వెనుకటి వారి వరకు అందరిలో పెద్ద వయసు వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాయకులు అబూబకర్ మరియు అమర్ అయితే ప్రవక్తలు తప్ప ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రవక్తల తర్వాత విషయం అని అలాగే ముసునద్ అహ్మద్ మరియు తిరుమిదిలోని హదీద్ ప్రకారం దీనిని కూడా షహల్బాని రహమల్లా సహీహలో పేర్కొన్నారు అల్ హసను అల్ హుసైను సయీద షబాబి అహలీ జనా హసన్ మరియు హుస్సైన్ స్వర్గంలోని యువకుల నాయకులు అని ఇక స్త్రీలలో మహాశివులారా ముసరద్ అహ్మద్ ముసద్ద్ర హాకిం వేరే గ్రంథాల్లో వచ్చిన హదీత్ ప్రకారం ఆ హదీతును కూడా షల్బాని రహమల్లా సహిహాలో పేర్కొన్నారు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహల్లీస్లం తెలిపారు ఖదీజా బిన్ తె ఖువైలిద్ వరియమ బిన్ తె ఇమ్రాన్ వ ఫాతిమతు బిన్ తె మొహమ్మద్ వ ఆసియా బిన్త్ ముజాహిం నలుగురు స్త్రీలు ఖదీజ ఫాతిమా మరియం మరియు ఆసియా ఆసియా ఎవరు ఫిరాన్ యొక్క భార్య వీరు నలుగురు స్వర్గంలో ఉన్న స్త్రీలకు నాయకురాళ్ళుగా ఉంటారు అని ఈ విధంగా మహాశివులారా నాయకుల హోదా లేదా నాయకత్వం యొక్క హోదా స్వర్గంలో ఎవరెవరికి ఇవ్వబడుతుందో ఈ విషయం కూడా అల్లాదే వల్ల మనం తెలుసుకున్నాము అయితే ఇహలోకంలోనే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం పది మంది సహాబాల పేర్లు ఒకే సందర్భంలో తీసుకొని వారికి స్వర్గం యొక్క శుభవార్త ఉంది అని చెప్పారు వారిలో నలుగురు హులఫాను ఉన్నారు హజరత్ అబూబకర్ అమర్ ఉస్మాన్ అలీ వీరు నలుగురు ఖలీఫాలు రది అల్లాహు అనమాజ్మాయిన్ వీరు నలుగురు కాకుండా హజరత్ సాద్ బిన్ అబీవక్కాస్ మరియు సయిద్ బిన్ జీద్ ఆరుగురు అలాగే తల్హా మరియు అబ్దురహమాన్ బిన్ ఔఫ్ ఎనిమిది మంది జుబైర్ మరియు అబూ ఒబైదా బిన్ జర్రాహ్ పది మంది వీరి పది మంది గురించి ప్రవక్త సలల్లాహు అలెస్లం పేరు తీసుకుని అబూబకర్ ఫిల్ జన్న అమర్ ఫిల్ జ ఉస్మాన్ ఫిల్ జన్ వలీ ఫిల్ జన్న ఈ విధంగా ఒక్కొక్కరి పేరు తీసుకుంటూ వీరు స్వర్గంలో ఉంటారు వీరు స్వర్గంలో ఉంటారు అనే శుభవార్త ప్రవక్త సలహం ఇచ్చారు వీరు పది మంది కాకుండా విడివిడిగా వేరువేరు సందర్భాల్లో కూడా కొందరికి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారు ఇంతకు మనం ఒక హదీసు విని ఉన్నాము డెబ్బై మంది ప్రవక్త సలల్లా అల్లూసలం వారి అనుచర సంఘంలో ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారని ఆ సందర్భంలో అవకాశా బిన్ మెహసన్ రజి అల్లాహో నిలబడి ప్రవక్త నేను కూడా వారిలో కలవాలని మీరు నా గురించి దువా చేయండి అని చెప్పారు అప్పుడు ప్రవక్త చెప్పారు నీవు వారిలో ఒకనివి అని అంతేకాకుండా బిలాల్ రజి అల్లాహో ఇంకా వేరే కొందరు సహాబాల పేర్లు తీసుకొని కూడా వేరే వేరే సందర్భాలలో వారికి శుభవార్త అనేది ఇచ్చారు అయితే ఇన్షాల్లా కొన్ని సత్కార్యాల పేరు తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం కొందరికి ఏదైతే స్వర్గ శుభవార్త ఇచ్చారో దాని గురించి ఇన్షాల్లా తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాహు తాల మనందరికీ అన్ని రకాల సత్కార్యాలు చేస్తూ విశ్వాస మార్గంపై నడుస్తూ తొలిసారిగా అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించే అదృష్టవంతుల్లో కల్పించుగాక జుజాక్ ముల్లాహుఖైరా అసలం వరమర